అస్సలం అయికు వరహతుల్లా అల్హదుల్లా నమాజ్ స్థితిలో మొబైల్ ఫోన్ మోగితే ఏమి చేయాలి అన్న ప్రశ్నకు సమాధానంలో ముఖ్యంగా ముందు రెండు విషయాలు అర్థం చేసుకోవాల్సి ఉంది ఒకటి నమాజ్ కంటే ముందే మనం మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదా కనీసం దాన్ని మ్యూట్లో సైలెంట్ మోడ్లో పెట్టేసేయాలి అరే పర్వాలేదులే నమాజ్లో స్విచ్ ఆఫ్ చేసుకుందాము నమాజ్లో దాన్ని మటన్ను ఇలా నొక్కేస్తే సైలెంట్ అయిపోతుంది బెల్ మోగడం ఆగిపోతుంది ఇలాంటి ఆలోచనను పెట్టుకోవద్దు నాకు ఒక భయం ఏముందంటే ఎవరైనా తెలిసి కూడా కావాలని రింగ్ మోగినప్పుడు మనం దాన్ని మటన్ నొక్కేస్తాము అని అనుకోవడం ఇది ఒక నమాజ్ విషయానికి అవసరమైన శ్రద్ధ ఏకాగ్రత భక్తి ఏదైతే అవసరముందో దాంట్లో చాలా పెద్ద లోటు ఒక పెద్ద దోషానికి ఒక తప్పుకు పాల్పడిన వాడవుతాడు గమనిస్తున్నారు కదా నమాజ్ కంటే ముందే మనం గుర్తుతోని పూర్తి శ్రద్ధతోని దాన్ని స్విచ్ ఆఫ్ చేసేయాలి లేదా సైలెంట్ మోడ్లో చేసుకోవాలి ఇక రెండవ విషయం నమాజ్ కంటే ముందే ఎవరైనా చెయ్యడం మరిచిపోయారు మరిచిపోయారు ఇక లో ఉండగా రింగ్ మోగింది ఇక్కడ ముందు ఒక విషయం తెలుసుకోండి అదేంటి కొందరి భావన ఏమిటంటే లో ఏ చిన్న కదలిక కూడా నమాజ్ను నమాజ్ యొక్క పుణ్యాన్ని కోల్పోయే విధంగా చేస్తుంది అందుకొరకు స్విచ్ కూడా ఆఫ్ చేయకూడదు రింగ్ మోగుతూనే ఉంటే పర్వాలేదు అన్నటువంటి ఆలోచనలో ఉంటారు ఇది తప్పు ఆలోచన ఎవరైనా ముందు మరచిపోయారైతే నమాజ్లో ఉండగా రింగ్ అవునట్లయితే తప్పకుండా వారు వెంటనే దాన్ని ఆఫ్ చేయాలి బటన్ నొక్కి దాన్ని సైలెంట్ చేసేయాలి ఇక్కడ మరో పొరపాటులో పడతారు కొందరు ఇది చిన్న మామూలి తప్పుగానే ఏమంత పెద్ద తప్పు కాదు కదా అన్నట్లుగా భావిస్తారు మొబైల్ నిదానంగా తీసి ఎవరి కాల్ వస్తుందో చూసి ఇట్లాంటి పనులు ఏమీ చేయకూడదు వెంటనే అక్కడికక్కడే దాన్ని ఎట్లా గట్టిగా పట్టి నొ నొక్కేసేయాలంటే మళ్ళీ కాలు రానట్లుగా మనం చేసే ప్రయత్నం చేయాలి అయితే ఇక్కడ చెప్పబడిన రెండు విషయాలు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి నేను రెండు విషయాలపై చాలా ఫోకస్ చేస్తున్నాను ఒకటి ముందే మనం స్విచ్ చేసుకోవాలి లో మోగుతే మోగితే లే అట్లా అనుకోకూడదు ఇది కూడా ఒక తప్పులో కావాలని మనం అశ్రద్ధ పాటించిన వాళ్ళల్లో నమాజ్కు డిస్టర్బ్ చేసే అటువంటి ముందు నుండే మనం కావాలని చేసుకున్నట్లుగా అటువంటి పాపంలో పడిపోతారు రెండవది ఒకవేళ ఏదైనా మోగితే ఒకవేళ రింగేది ఉంటే నమాజ్ స్థితిలో ముందు చేయడం మర్చిపోతే దాన్ని మనం స్విచ్ ఆఫ్ చేయడం మ్యూట్ చేయడం ఏదైనా బటన్ నొక్కి దాన్ని సైలెంట్ గా చేయడం ఇది పాపంలో రాదు నమాజ్ లో ఏ లోటు కలగజెయ్యదు అల్లాహు ఆలం